శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతన్ వందే గురంపరాయణం నమస్కృతరోమం దీం సరస్వతీం వ్యాసం శితి ఘటే దృష్టె వ్యభిచరిద్యాం సద్బుద్ధిరవ్యచరీ పటాదావీ విశేషణ విషయా అంటే దీన్ని సద్విజ్ఞాన మనిషి దేహంతో తాదాత్మ్యాన్ని చెందుతాడు నేను అంటే నేను అన్నదానికి అర్థం ఏం చెప్తాడు దేహం అని అర్థం చెప్తాడు జనరల్ గా నేను దేహం అని అండవు దేహాధ్యాసం ఉండదు కానీ మొత్తానికి దేహ దేహధర్మాధ్యాసం ఉందిగా ఎలాగంటే మీరెవరు అని అడిగారు అనుకోండి నేను రామారావుని అంటా ఈ రామారావు అన్నది ఏమిటి నామము దేనికి నామం దేహానికి నామం కదా కాబట్టి దేహధర్మ దేహధర్మాన్ని నెత్తిమీద వేసుకున్నాడా లేదా నేను పురుషుడను లేదా మగవాడను స్త్రీని అని అంటారు ఈ పురుషు స్త్రీ అనే మగ ఆడా అనే భేదము దేహధర్మం అవే ఆత్మ ఎందు మొగ ఆడా ఉండదు దేహధర్మం మన వాళ్ళకి ఆ సంగతి తెలుసుకోవటానికి తనకు మూలకలు అయిపోతూ ఉంటారు దేవుడు కూడా పురుషుడు స్త్రీ అనే విభాగాన్ని కల్పిస్తారు దేహధర్మం అది కనుక తాను మొగవాడను అని అనుకున్నాడు అంటే దేహధర్మాన్ని తన మీద అధ్యాసం నేను అహం శంకర్లు భవిష్యత్ అంటారు అహం స్థూలహ అహం పురుష ఈనాడున్న అన్ని మోరలస్తాయ్ మనిషి అంటే నేను బక్క చిక్కి ఒకడు దెంగ పెట్టుకుంటాడు నేను మరీ దుట్టుగా ఉన్నాను అని ఇంకోటి బెంగపెట్టుకుంటాడు సో ఈ ఈ దేహము దేహము విషయంలో దేహ ధర్మాలను తన అధ్యాసం ఇంకా వర్ణము కూడా చెప్తారు వర్ణము కులము ఇవన్నీ అవన్నీ దేహ ధర్మాలే దేహ ధర్మాలను తన మీద వేసుకుని బతుకుతున్నాడంటే అర్థం ఏంటి అయితే హ్యూమన్ బీయింగ్ చాలా సహజంగా దేహంతో తాదాత్మ్యాన్ని ఐడెంటిఫై అయ్యి బతుకుతాడు ఇక్కడ శాస్త్రం యొక్క ఉపదేశం ఏమిటంటే దేహముతోటి ఐడెంటిఫై అయితే మరణము ఉంటాయి దేము అశుచి కాబట్టి నీవు కూడా అశుచి అయిపోతావు ఈ దేహము ఎప్పుడు రోగాలతోటి వృక్షలతోటి తంటారు పడుతూ ఉంటుంది నీవు కూడా వాటితోటి అవన్నీ నెత్తవేసుకో దేహానికి రోగం వచ్చింది ఆ రోగానికి మనం మందు ఇవ్వాలి కాదు నాకు రోగం వచ్చింది చాలా పెద్ద తేడా ఉంది దేహానికి రోగం వస్తే మందు వేయటానికి నాకు రోగం వస్తే మందు వేయటానికి చాలా తేడా ఉంది సో ఆ సాక్షి భావం అన్నది పోతుంది కాబట్టి ఇక్కడ శాస్త్రం చే You do not identify with the body. That identification is wrong. Then, then with what should I identify? And then, you are the path of the body. You are the path of the body. What is the path of the body? What is the path of the body? What is the path of the body? What is the path of Here is Anertha, Now is Anertha, this is Anertha. In Anertha has Anertha, then has a place for him. In Anertha is equal to his. If there isn't much more, there isn't a place for him, even if you know that hasn't been he's. Ten institute is a Magnet North Pole, is a plant that concentrates onENTEPS friend, κεassemble home waters can honOME back on the South. The MostIFIC thế insure ఇన్ ఎ యూనిటరీ నార్త్ పోల్ అని టేక్ యూనిటరీ నార్త్ పోల్ అని చెప్పడం ఇమాజిన్ ఎనిటరీ నార్త్ పోల్ అంటారు సో మీరు ఉంది అని మీరు ఎప్పుడైతే చెప్పారో దాంతో పాటు లేదు కూడా ఉంటుంది సో ఇక్కడుంది ఇంకో చోట లేదు ఇప్పుడుంది మరో అప్పుడు లేదు ఇలా ఉంది ఇంకోలా లేదు అని దేశకాల పదార్థ పరిచ్ఛేదములతో కూడిన ఉనికియే మనకి తెలుసు గాని దేశకాల పదార్థ పరిచ్ఛేదములకు అతీతమైన అఖండమైన ఉనికి మనకి తెలియదు అది మనం ఎందుకు తెలియదు అసలు నిజానికి మన ఉనికి అధ్యది అఖండమైన ఉనికియే మన ఉనికి నా స్వరూపం కానీ అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయటం తెలుసుకునే ప్రయత్నం చేస్తే నా స్వరూపము దట్ బియ్ విచ్ ట్రాన్స్ దిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎగ్జిస్టెన్స్ దీన్ని సద్విద్య అని అంటారు జ్ఞానం ఇప్పుడు మీరు అడగచ్చు ఎందుకు ఇదే ఇప్పుడు నేను వ్యాపారం చేస్తుంటే దానికి ఉపయోగపడుతుందా ఈ సద్విద్య వ్యాపారం చేస్తుంటే దానికి ఏమైనా ఉపయోగపడుతుందా లేకపోతే నేను లోకంలో ఎవేవో వ్యవహారాలు చేస్తున్నాను వాడికి ఉపయోగపడుతున్నా కోర్టులో కేసు ఒకటి నడుస్తున్నాం దానికి ఏమన్నా ఉపయోగపడుతున్నా సద్విద్య అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పాలి కానీ ఎందుకు ఇది కోర్టులో కేసు నడుస్తుంది ఏదో చండీపారాయణో చేసుకుంటే నువ్వు నెగ్గొచ్చు అని చెప్తే పీపుల్ విల్ బి హ్యాపీ ఆయనకు ఖుషు చెప్పిన వాడు అందరూ కూడా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ దేవుడిది సద్విద్య నేను బీయింగ్ తోటి ఐడెంటిఫై అయితే కోర్టు నా పక్షాన వస్తుందా మరి ఎందుకు ఇది అంటే సుఖశాంతులతో బతకడానికి ఇది అంత మాత్రమే అంత ప్రసరంత ప్రయోజనం ఆ ప్రయోజనమే ఉంది కాబట్టి మీకు ఆ ప్రయోజనం కావాలనుకుంటే దిస్ ఈజ్ వాట్ యూ హెవ్ టు డూ మీకు అది దానికి కంగారు సుఖశాంతులకు కంగారు లేదండి కొంత డబ్బు దశకం ఇప్పుడు చూసుకోవాలంటే దీన్ని యూ కెన్ పోస్ట్ పోన్ అంచేత నేను చాలా మంది ఏం చేస్తారంటే రిటైర్ అయిన తర్వాత దీని సంగతి చూసుకుందాం అని అంటారు ఇంకెవరు చూసి రిటైర్ అయిన తర్వాత అప్పటికి చూసిది ఏమి ఉండదు అప్పటికి చేయి దారిపోతుంది చేయి దాటిపోద్దు జ్ఞానాన్ని పోస్ట్ చేసిన వాడు జ్ఞానానికి అర్హుడు కాడు అది సత్ ఇప్పుడు ఇంటర్లో జరగానే బైనామీ నిర్ధరం బోధిస్తున్నారు ఈ పరీక్షల ముందు చూసుకుందాం లేదంటే వాడు ఏమవుతాడు పరీక్ష ఫెయిల్ అవుతాడు ఇది సత్ ఆ సత్తు ఎటువంటి సత్ నీవు ఆ సత్తుని ఒకప్పుడు ఉన్నది అని లేదు అని ఇన్ని రకాలుగా నువ్వు మార్పులు చెర్పులు చేస్తూ ఉంటావు వీటన్నింటికీ అతీతంగా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది తప్పిస్తే లేకపోవడం అనేది ఎరుగని ఆ సత్తున్నదే అది నీ స్వరూపము అది బోధ దాని మీద మేము అటువంటి సత్తే మీరు ఏదైనా ఒకటి ఉంది అని చెప్పి ప్రయత్నం సో ఘటఘటము నశించినప్పుడు ఘటబుద్ధి వ్యభిచరించింది గాని సద్బుద్ధి వ్యభిచరించలేదు ఎందుకంటే సద్బుద్ధి అంటే అస్థిబుద్ధి ఘటహ అస్థి అనే బుద్ధి పోయింది ఘటహ అస్థి అనే బుద్ధిలో ఆ ఘటఘట ఘట పార్ట్ పోయింది కానీ అస్థి పార్ట్ పోలేదు ఎందుకంటే పటాదవు తద్దర్శనాథస్థి అని అల్లం అనకపోయినా మొత్తం అంతా పోలేదు ఘటహ అస్థి మొత్తం అంతా పోలేదు అస్థి ఉండిపోయి ఘటహ పోయింది అని మరి అస్థి ఉన్నట్టు మీకు ఎలా తెలుసు ఇంకొకటి వస్తే తెలుసు పట వచ్చిందంటే ఆ పటహాస్తి అంట అది తరంగాలు లేకుండా పోయే అంటే అసలే ఏమీ లేకుండా పోయిందని కాదు నీళ్లున్నాయి నీళ్లున్నాయని మీకు ఎలా తెలుసు అంటే అక్కడ సుడుగుండమో లేదా బుడగలో నొరగో వస్తే తెలుస్తుంది నీళ్లున్నాయని నీళ్లుంటాయి ఎప్పుడు అదే విధంగా ఘటబుద్ధి వ్యభిచరించిన సద్బుద్ధి వ్యభిచరించట్లేదు ఎందుకంటే పఠబు పటములందు కనబడుతోంది కనుక పటహాస్తి అనే సందర్భంలో కనబడుతూనే ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే విశేషణ విషయా ఏ సా సద్బుద్ధి సద్బుద్ధి ఎప్పుడూ ఉంటుంది కానీ అది మనకి ఉంది అనే సంగతి ఎప్పుడు దృష్టి గోచరం అవుతుంది ఎప్పుడు మన దృష్టికి అంటే దానికి ఒక విశేషణాన్ని జోడించినప్పుడు దృష్టి కోసం అది సంగతి అంతవరకు చెప్పాం తర్వాత సద్బుద్ధివత్రీంతరే దృశ్యతే ఇప్పుడు దీని మీద ఒక పూర్వపక్షం పూర్వపక్షం అంటే దాని మీద అబ్జెక్షన్ ఏమిటి అబ్జెక్షన్ ఏమిటంటే చూడు నిజమే నువ్వు అన్నట్టు సద్బుద్ధి వ్యభిచరించట్లేదు ఘటబుద్ధి వ్యభిచరిస్తోంది సద్బుద్ధి వ్యభిచరించట్లేదు కదా నువ్వు అన్నది సద్బుద్ధి వ్యభచరించట్లేదు ఒప్పుకున్నాను కానీ గటబుద్ధి కూడా వ్యభిచరించట్లేదు ఘటబుద్ధి మాత్రం ఎక్కడ వ్యభిచరిస్తోంది సద్బుద్ధివత్ ఘటబుద్ధి కూడా వ్యభిచరించట్లేదు కనపడుతూనే ఉందిగా ఈ ఘటన పగిలిపోయింది ఘటబుద్ధి వ్యభిచరించిందన్నాము ఘటబుద్ధి ఎక్కడ వ్యభిచరించింది పక్కన ఇంకో ఘటం ఉందనుకో ఆ ఘటాన్ని చూస్తాడు అప్పుడు ఘటబుద్ధి మళ్ళీ కలుగుతుంది కాబట్టి ఘటబుద్ధి మాత్రం ఎక్కడ వ్యభిచరించింది వ్యభిచరించలేదు అది ఉంది అని పూర్వపక్షం బావులేదు పూర్వపక్షం కదా బాగులేదు కదా వినగానే తెలిసిపోతుంది దాంట్లో పసలేదని ఫస్ట్ ఇది చేత పటాదవు అదర్శనాలు చూడు ఘటం ఘటమో పటము పెట్టారు పటమంటే వస్త్రం ఉండదు అస్తమానో నేను అలాంటాను పటమంటే మీరు ఏదో అనుకుని పటమంటే వస్త్రం ఇగో ఇది ఘటమో ఇది పటము ఇప్పుడు ఘటము చూస్తున్న ఘటబుద్ధి ఉంది ఘటన తీసేస్తే ఘటబుద్ధి లేదు కానీ సద్బుద్ధి ఉంది అంచేతనే సద్బుద్ది ఉండబట్టే తక్కువని మరొకటి గనక ఆ సద్బుద్దికి జోడించబడితే వెంటనే మరొకటి ప్రకాశిస్తుంది ఉదాహరణకి పక్కనే పటం ఉందనుకోండి పటహ అస్తి అనే బుద్ధి కలిగిపోతుంది పటం లేకపోతే టేబుల్ అస్తి ఆకాశ అస్తి ప్రకాశ అస్తి అనే ఆ సద్బుద్ధి వ్యభిచరించట్లేదు కాబట్టి సద్బుద్ది వ్యభిచరించదు ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది అయితే ఘటబుద్ధి కూడా వ్యభచరించట్లేదు అని వాడు అంటాడు ఎందుకు వ్యభచరించట్లేదు విజు ఘట వ్యభరించు అంటే ఘటాంతరే దృశ్యదే ఇంకో ఘట ఎక్కడో మార్కెట్ లో ఉంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఘటబుద్ధి అని అది కాదు పాయింట్ పటంలో ఘటబుద్ధి ఉందా లేదు కానీ పటంలో సద్బుద్ధి ఉందా లేదా ఉంది అంటే పటంలో ఘటబుద్ధి కూడా ఉంటే ఘటబుద్ధి వ్యభిచరించట్లేదు అని అంటాం కానీ సద్బుద్ధి ఘటంలో ఉన్న సద్బుద్ధి పటంలో కూడా ఉంది కాబట్టి పటమునందు ఘటబుద్ధి కనపడటం లేదు ఘటహ అస్తి పటహ అస్తి అన్నప్పుడు ఘటబుద్ధి అస్థిబుద్ధి వ్యభిచరించలేదు పటంలోకి వచ్చేసింది అస్థిబుద్ధి కాబట్టి పటబుద్ది ఘటంలో లేదు పటంలో లేదు రెండింటిలోనూ అస్థిబుద్ధి సమానంగా ఉన్నది కాబట్టి వ్యభిచరించట్లేదు వ్యభిచరిస్తోంది తర్వాత సద్బుద్ధి నా విశేష్యాభావా అంటే వాడు అంటాడు లేదు సద్బుద్ది కూడా మేము మళ్ళీ వెనక్కి ఎలాగా ఇప్పుడు ఘట ఉంది ఘట ఉన్నప్పుడు ఘటబుద్ధి ఉంది సద్బుద్ధి ఉంది అని చెప్పేసి మీరే చెప్పారు కదా ఘటబుద్ధి ఉంది సద్బుద్ధి ఉంది ఘటహాస్తి ఘటబుద్ధి ఉంది సద్బుద్ధి ఉంది ఘటం పగిలిపోతే ఘటబుద్ది పోయింది సద్బుద్ది పోయింది అంతే నువ్వు పటం తీసుకురావద్దు జటం పగిలిపోయింది అంతే జటం పగిలిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఘటబుద్ది పోయింది సద్బుద్ది పోయింది అని పూర్వపక్షం నా కరెక్ట్ కాదు ఈ పూర్వపక్షం ఎందువల్ల విశేష్యా అది సంగ్రహభాష్యం విశేష్యా సంగ్రహభాష్యం సద్బుద్ధి విశేషణ విషయా సతి విశేష్యాే విశేషణానుపపత్తౌ విషయా సత్ నద్బుద్ధే వివరణ భాష్యం సో విశేష్యాభావాని హేతూని ఒక్క మొక్కలో చెప్తారు ఒక్క మొక్కగా విశేష్యాభావా్యము లేకుందుట వలన నీ ఆర్గ్యుమెంట్ నీ అబ్జెక్షన్ సరికాదు విశేష ఎందువల్ల విశేషాలు విశేషము లేకుంకుంట వలన అంటే ఏమర్థమైంది అర్థం అవకాని హేతువేది దాన్ని వివరిస్తాయి అది సంగ్రహ ఇది వివరణ అంటే ఏమిటి ఘటహ అస్తి ఘట పగిలిపోయింది అనుకోండి ఘటబుద్ధి వ్యభిచరించింది సద్బుద్ధి కూడా వ్యభిచరించింది అంటున్నాడు ఏమీ లేదు సద్బుద్ధి మాత్రం ఎక్కడ ఉంది ఘటహ నాస్తి అన్నాం సద్బుద్ధి మాత్రం ఘట నాస్తి ఏమో ఘటహ అస్తి పగిలిపోయింది ఘటన ఇప్పుడు ఏమైంది ఘటబుద్ధి లేదు సద్బుద్ధి లేదు సరే పఠం వస్తే సద్బుద్ధి వచ్చింది కాని ఘటం నశించిన సందర్భంలో పఠం రాలేదే ఏమి లేదు సద్బుద్ధి లేదు అని వాటింటే కాదు సద్బుద్ధి మరి ఉంటే ఎందుకని భాషించట్లేదు విశేష అభావాత్ సద్బుద్ధి అది దాన్ని అది ప్రకటమవ్వాలంటే ఏదో ఒక విశేష్యం ఉండాలి ఈ సన్ అన్నప్పుడు ఈ సత్ ఘటానికి విశేషణమైంది సన్ పట అన్నప్పుడు సత్తు పటానికి విశేషణమైంది అలాగే ఏదో ఒకదానికి విశేషణం అవుతూ ఉంటుంది అది అంటే విశేషం పక్కన ఉండాలి ఆ పక్కన ఉన్నప్పుడు ఆ సద్బుద్ధి మనకి స్పష్టంగా ప్రకటమవుతూ ఉంటుంది ఏ విశేషము ప్రక్కన లేదనుకోండి ప్రక్కన లేకపోతే ఆ సద్బుద్ధి అలాగా అలాగే గోచరం కాకుండా అలా ఉండి గోచరం కాకుండా అంటే ఫోకస్ లోకి రాకుండా ఉండుతుంది అది జరిగింది కాబట్టి దాన్నే వివరిస్తున్నారు సద్బుద్ధి అనేది అదొక విశేషణం అది ఘట అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆ విశేషణం తీసేశారో సన్ ఘట అం ఎప్పుడైతే తీసేశారు ఘట లేకుండా చేసేసారు అప్పుడు ఈ సన్ ఉంది ఈ సన్న దేనికో ఒక దానికి అటాచ్ కావాలి విశేష అభావే కానీ అటాచ్ అయ్యి అవ్వాల్సిన విశేషం లేకుండా పోయింది అది విశేష్యం ఉన్నప్పుడు ఇది విశేషణం అవుతుంది అభావే విశేషం లేకపోతేఫైడ్ అది ఎప్పుడైతే లేదో విశేషణ అనుపత్త అప్పుడు దీనికి ఇది ఇంక విశేషణం కాదాలదు సద్బుద్ధి విశేషణం కాదాలదు విశేష్యం ఉంటే విశేషణం అవుతుంది లేకపోతే విశేషణ అనుపత్త cannot become a qualification anymore because to be qualified is absent kim visaya asyat apude dali visayame undadu sann anala kaliga blank kinda undi kottu therefore it doesn't it doesn't come into focus undi lekunda povaledu undi kani vishesham jodi isthe miga baga kanupu alaga sadbuddhi vyachininchinattu ga nu pora kodave gani natubuna sadbuddheha visaya bhavata athega leslo తద్బుద్ది అనేదే లేకపోవటం మాత్రం కారణం కాదు I am trying జటిలం అవుతూ ఉంటుంది మనోద్ధేశాన్ని కొంచెం ఈ భాషంగా ఉంటుందని మీరు గమనించండి మీరు యు సిట్ కళ్ళు మూసుకుని as పాట్ ఈజ్ అని ఆ పదాలు తెలుసుకునే ఉంటాయి ఘటహ అస్థి ఈ పాట్ ఈజ్ లో అస్థిలో ఆ స్థితిని ఘటహకు విశేషణం చేస్తా అలాగంటే ఉన్న కుండ ఉన్నటువంటి ఉండ సంఘట ఎన్ ఎగ్జిస్టెంట్ పార్ట్ సంఘట సంఘట ఉన్నటువంటి ఉండాలి సంఘ్ kataha the existent part sankata san existence polek kurtsurundai ippo naan miga boraha రహస్యాన్ని మీరు ఎంతవరకు గ్రహిస్తారు అనుకుంటాం ఇప్పుడు సన్ అని మీరు భావన చేయగలిగారు కదా ఉన్నటువంటి కుండ సన్ ఘట అని భావన చేస్తున్నప్పుడు ఫోకస్ అంతా కొండ మీదే ఉంటుంది ఉన్నటువంటి కుండ ఉన్నటువంటి కుండ అంటున్నామే కానీ ఫోకస్ అంతా కొండ మీద ఉంటుంది ఓకే సన్ అని అప్పుడు సన్ అని ఉనికి మీకు అనుభవానికి వచ్చిందా లేదా అనుభవానికి వచ్చిందా ఉనికి ఉనికి కొనసాగుతోందా లేకపోతే ఉనికి లేకుండా అయిపోయిందా ఓకే అది కాదు రహస్యం నేను చెప్పదలుచుకున్న రహస్యం అది కాదు అది సింపులే నిన్న చెప్పాను నేను చెప్పదలుచుకున్న రహస్యం ఏంటంటే చూడండి మీ మీ అనుభవాన్ని నేను విశ్లేషణ చేస్తున్నా మీరు నా విశ్లేషణతో అంగీకరిస్తారా అంగీకరించారా మీరు చెప్పాలి మీరు అంగీకరించారనుకోండి నేను చాలా సంతోషిస్తున్నాను నా మెళ్ళలో పూలమాలేసి నాగేదోషాల వల్ల దానందండి మీరు అంగీకరించలేదు అనుకోండి ఓహో మళ్ళీ జాగ్రత్త కో రకంగా ప్రతిపాదన చేద్దాం అనుకుంట అంతేగాని వదిలిపెట్టేసి అస్ట్ ఇప్పుడు చూడండి మైండ్ ఘటాకారంగా ఉంటుంది మైండ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పార్ట్ అండ్ సో ది పార్ట్ ఈజ్ ఇన్ ది ఫోకస్ ఫోకస్ లో ఉంది ఓకే ఎప్పుడైతే ఆ ఘటహ తీసిపారేసి కేవలం సన్ అన్నానో అప్పుడు మీకు కలిగిన అనుభవము ఉనికి యొక్క అనుభవము అది ఇజ్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రం యూ సో సన్ అన్నప్పుడు సంథింగ్ అదర్ దాన్ యూ మీకు అనుభవానికి వచ్చింది ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్ అదర్ దాన్ యూ మీకు అనుభవానికి వచ్చింది అవునండి ఇప్పుడైతే మీకంటే భిన్నమైన ఒక దాని అనుభవం మీకు కలిగింది నేను ఆ భిన్నమైనది తీసేసాను దీస్ కేవలం సన్ అని చెప్పారు ఇప్పుడు మీకంటే భిన్నమైనది అనుభవంలోకి వచ్చినప్పుడు మీరు ఫోకస్ లో ఉండరు మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు ఒకప్పుడు మీరు ఉండకపోవచ్చు కూడా ఆ ఘటం మీద ఆ ఘటం ఖరీదు లక్ష రూపాయలు అనుకోండి సపోజ్ అప్పుడు మీరు ఉండరు ఘటమే ఉంటుంది ఏదో ఇలాంటి ఘటమైతే ఇలాంటి ఘటన అయితే పర్వాలేదు కానీ ఆ ఘటం ఖరీదు లక్ష రూపాయలు అనుకోండి యాంటి పాట్ లక్షలు అనుకోండి అప్పుడు ఏముంటుంది మీరుంటారా ఉండదు ఘటమే ఉంటుంది అవునండి తర్వాత ఎప్పుడైతే ఘటాన్ని తీసి పారేశానో అప్పుడు అప్పుడు ఉండే సద్బుద్ధి ఆ సద్బుద్ధి ఈజ్ ఇట్ యూ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ అదర్ దాన్ యూ ఇట్ ఈజ్ యూ మీకు ఆ అనుభవం కలిగిందా నేను ఇంతకు ముందు ఒక మాట ఒకటి చెప్పాను ఏమిటంటే వెన్ యు సే ఇట్ ఈస్ మై సోఫా అవునండి సో ఎప్పుడైతే అన్నామో దర్సన్ ఆఫ్ ది పర్సన్ ఆ వ్యక్తి యొక్క స్వరూపము కప్పు పడిపోయి ఆ ఘటమనే నామరూపాలు వచ్చేసి ఫోకస్ లో కూర్చుంటాయి ఎప్పుడైతే ఘట నామరూపాలను నేను తీసి పక్కన పెట్టానో సడన్లీ దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ యూ అంటే అర్థం ఏంటో తెలుసిన మీరు మాత్రమే ఉన్నారు అంచేతనే ఆ సన్నుకెది విశేషణాన్ని విశేష్యాన్ని సన్నను విశేషణంగా చేసి దానికి విశేష్యాన్ని జోడించినప్పుడు ఆ విశేషం జగత్ అయ్యి ఆ జగత్ నామరూపాత్మకమైన జగత్ అయ్యి అది బాగా ఈ ఆత్మ కప్పు ఎప్పుడైతే మీరు జగత్తుని ఘటాన్ని తీసిపరేయడం అంటే జగత్తుని తీసిపారేయడం అని అర్థం ఎప్పుడైతే జగత్తుని మీరు పక్కకి త్రోసిపుచ్చినారో దాని ఉనికిని మీరు రికగ్నైజ్ చేయడం మానేశారో అప్పుడు ఉనికి లేకుండా పోదు ఉనికి ఉంటుంది ఉనికి అనుభవానికి వస్తే ఉంటుంది కానీ ఆ ఉనికి మీ స్వరూపంగా అనుభవానికి వస్తుంది అది మీ కాబట్టి మీ స్వరూపము అట్టి ఉనికి కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించలేదు ఘటబుద్ధి వ్యభిచరించిన సందర్భంలో కూడా సద్బుద్ధి వ్యభిచరించలేదు సద్బుద్ధి ఉంది పైగా ఇక్కడ శంకరులు పాయింట్అవుట్ చెయ్యని నేను పాయింట్అవుట్ చేశాను టు మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్ టు యూ పైగా ఆ సద్బుద్ధి వ్యభచరించకపోవడమే కాదు పైగా అది మీ స్వరూపమై ఉంటుంది అర్థమైందండి చాలా చిత్రమైన సంగతి అంచేతనే సత్ అన్నది మీరు ఆ సత్తుకి ఏదైనా జోడిస్తే అయిపోయిందంటే ఆత్మ కప్పు పడిపోయి నామరూపాలు ఫోకస్ లో ఈ నామరూపాలు ఫోకస్ లో పెట్టుకుంటే బహిర్ముఖత్వము నామరూపాలని మీరు తీసిపారేసి కేవలము సద్రూపంగా ఉంటే దాన్ని ఆత్మనిష్ట అని అంతర్ముఖు అంటారు ఇప్పుడు ఘటం మీకు నచ్చిందనుకోండి ఆ నచ్చిన ఘటం అనుకోండి ఇంకే ఘటన దృష్టాంతం చెప్తూ ఉంటాం వేదాంతంలో అలవాటు ఘటనని దృష్టాంతంగా చెప్పడం కానీ దాని ఇంప్లికేషన్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంప్లికేషన్స్ ఆర్ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఆ ఘటం మీకు నచ్చింది అనుకోండి అంటే ఘటం మీద రాగం ఉందనుకోండి ఇగో ఎక్కడో ఘటం ఉంది నేను పెట్టలేదు ఘటం ఎవరో ప్రేమతో పెట్టారు ఎవండి అది సపోజ్ ఓ రూపాయలు ఇచ్చి కొనుక్కొనిపించి పెట్టారనుకోండి ఆ ఘటబుద్ధి ఉంది అనుకోండి అప్పుడు మీకు ఆ ఘట బుద్ధితో పాటుగా రాగం కూడా తోడై ఉంటుంది రాగయుక్తమైన ఘటబుద్ధి ఉంటుంది సపోజ్ ఆ ఘటను ఎవడో అపహరించాడో అయితే ఎవడో పగల కొట్టి పనిచేసి వాడు చూరుస్తూ ఉండగా పగల కొట్టాడు అనుకోండి ఆ రూపాయల ఘటాన్ని పగల కొట్టేవరాని కోపం వచ్చేసి వాడిని చెవాట్లు పెట్టి తర్వాత మీరు ఆఫీస్కు వెళ్తుంటే అది గుర్తుకొచ్చి ఛా ఈ వాళ్ళ బ్యాడ్డే వెయ్యి రూపాయల కొండ పగిలిపోయింది అని మనస్సులో ద్వేషపూర్వకమైనటువంటి ఘటబుద్ధి కలుగుతున్నప్పుడు కాబట్టి ఘటబుద్ధి అంత అంత అమాయకపు బుద్ధి కాదది అది రాగద్వేషములలోకి తీసుకెళ్లిపోతుంది కాబట్టి అసలు ఘట జ్ఞానము చాలు స్వరూపం నుంచి దూరం చేసేయడానికి ఘట జ్ఞానం చాలు ఆ ఘట జ్ఞానానికి రాగద్వేషాలు తోడైతే ఇంకే ఉంది కథ ఇది అంటే స్వరూపచ్యుతి అంటారు స్వరూపం నుంచి జారిపోవటం అలా జారిపోనివాడు విష్ణు ఆయన అచ్యుతుంది దీనికి ఆపోజిట్ నే చెప్తా అంటే ఇప్పుడు మీరు ఉదాహరణ మీరు కూర్చొని ఉన్నారు స్వరూపంలో ఉన్నారు సడన్ గా మీకు అపకారం చేసినవాడో లేకపోతే మీకు శత్రుభావం గలవాడో గుర్తుకొచ్చారు అయిపోయిందంటే వాడు గుర్తుకొచ్చిన వెంటే ఘటబుద్ది కలిగినట్టుగా ఆ వ్యక్తి బుద్ధి కలుగుతుంది వ్యక్తి బుద్ధితో పాటుగా ద్వేషబుద్ది కలుగుతుంది మనస్సంతా కలిసి వేసినట్లు అయిపోతుంది ఇది స్వరూపచ్యుతి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఘటబుద్దిలో ఘటాన్ని డ్రాప్ చేసేసారనుకోండి నిద్రపోరు స్వరూపచ్యుతి మీరు నిద్రపోతే వాడు ఆ ద్వేషాలు కూడా మరుగున పడతాయి కానీ మొన్నటి పొద్దున లేవగానే మళ్ళీ వచ్చేస్తాయిగా కోర్టు కేసు వేశారనుకోండి నిద్రపోతే పోతుంది ఆ కోర్టు కేసు కానీ పొద్దున లేవగానే ముందు గుర్తుకొచ్చేది కోర్టు కేసే ఎనీవే సో సంసారం మళ్ళీ వచ్చేస్తుంది అలా కాకుండా అది అది పరిష్కారం కాదు పరిష్కారం ఎప్పుడు నేను తెలివిగా ఉన్నప్పుడు కూడా నన్ను అది బంధించకూడదు దానికి పరిష్కారం ఏమిటంటే మీరు ఏ బుద్ది ఘటబుద్ధి ఘటబుద్ధి తీసుకోండి దృష్టాంతం ఘటబుద్దిలో ఘటాన్ని నిరాకరించేసి కూర్చున్నారనుకోండి కేవలం సత్ అనేది పట్టుకుని కూర్చున్నారనుకోండి ఘటాన్ని పట్టుకోవడం మానేస్తే ఇంకే అంతే దారుణ సత్తును మీరు పట్టుకోకర్లేదు ఘటాన్ని పట్టుకోవడం మానేశారు ఇప్పుడు ఏం మిగిలింది సతే మిగిలింది అంటే మీరే మిగిలి ఉంటారు ఆ సత్ సద్రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు దాంట్లో ఇష్యూస్ ఏ ఉండవు సన్ ఘటాంటి ఇష్యూస్ ఉంటాయి కానీ మంచి ఘటం చేత ఘటం దాని వల్ల రాగద్వేషాలు ఉంటాయి కానీ కేవల సన్ లో దేర్ ఆర్ నో ఇష్యూస్ అంచేతనే బహిర్ముఖుడుగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంసారం ఉంటుంది మీరు అంతర్ముఖులుగా ఉన్నప్పుడు ఏ విధమైన సంసారము ఉండదు సంసారము లేదు అంటే అర్థం ఆత్మరూపమైనటువంటి సుఖము శాంతి మీకు విషమవుతాయి కాబట్టి మీకు ఏ ఇష్యూ మీ మనస్సును కలిచి వేస్తోందో ఆ దాన్ని ఘటమ స్థానంలో పెట్టండి కలిచివేసే ఇష్యూని ఘటమ స్థానంలో పెట్టండి ఆ కలిచివేసే ఇష్యూ బుద్ధి ఉన్నప్పుడే మీకు మనస్సుకి క్లేశము దుఃఖము కలుగుతుంది ఆ కలిచివేసే ఇష్యూని కనుక మీరు బై సంవేదాన్ని దూరం చేసేయగలిగితే కేవలం సద్రూపంగా నిలిచి ఉంటే మిమ్మల్ని అది ఏమీ చేయలేదు మీరు కేవలం ఆత్మనిష్ఠగా ఉండిపోతారు ఇది ఒకసారి ఇది అభ్యాసం అయితే ఈ గటపటాది ప్రపంచం ఏదైతే కలదో అది వచ్చిపోయిదే కాని శాశ్వతం కాదు అని కూడా మనకి చక్కటి అవగాహన కలిగితే ఆ బుద్ధి కలిగినా కూడా మిమ్మల్ని అది పీడించదు ఎందుకంటే మీరు సద్బుద్ధి అంటే ఏమిటో ఆ రుచి మీరు తెలుసుకుని ఉంటారు కనుక ఆత్మనిష్ఠ యొక్క మహిమని మీరు గుర్తిస్తారు గనక ఈ సంసారం మిమ్మల్ని ఏమి చెయ్యలేదు కాబట్టి సంసారానికి అద్భుతమైన పరిష్కారం ఎందుకంటే సద్బుద్ధి ఎందు నిలిచి ఉండుట సద్రూపుడవై నిలిచి ఉండుతా ఒకసారి ఒక అమ్మగారు నాకు ఫోన్ చేశారు నేను ఇక్కడ నుంచి చెప్పాను ఒకసారి మీరు నుంచి ఫోన్ చేశాను స్వామీజీ ఎప్పుడు వస్తున్నారు అమెరికా సెప్టెంబర్ లో సోన్ సోడే ఓకే మీరు వచ్చిన వచ్చిన రోజునే క్యాంప్ స్టార్ట్ అవుతున్నావు ఐఎమ్ అటెండింగ్ దట్ క్యాంప్ వండర్ఫుల్ సో ఆమె డెబీ ఆమె ఇంగ్లీష్ పేరు డెబీ మేము దేవి దేవి అంటూ సో ఓకే వండర్ఫుల్ అయితే స్వామీజీ మీరు వచ్చేదాకా ఏం చేయమంటారు అంటే నేను చెప్పాను జస్ట్ బీ జస్ట్ బీ నేను ఫలానాది చేయమని నేను చెప్పను మీకు తోచినేవో మీరు తెలుసుకోండి నన్ను సలహా జస్ట్ బీ అని చెప్పాను అయితే బీయింగ్ యొక్క స్వరూపం తెలుసు అంటే ఆవిడేమన్నారు అంటే ఏమన్నారంటే స్వామిజీ థ్యాంక్ ఫర్ ఎ వెరీ వండర్ఫుల్ అడ్వైస్ టెస్ట్ బి చాలా కఠినమైన విషయం యోగి రామయ్య కూడా నేను వెళ్ళి వచ్చాను ఆయన కూడా అదే చెప్తూ ఉండే జస్ట్ బి స్వామీజీ సుఖశాంతులు లేవు జీవితంలో అంటే జస్ట్ బి ఏమి ఏం చేయమంటారు అడుగుతారు ఏమి చేయక్కర్లేదు జస్ట్ బి ఏదైనా చేయమంటే తేలిక జస్ట్ బి అంటే కష్టం అయితే కష్టమైన ఉపాయంలోనే ఫలితం ఉంది పైగా టెస్ట్ బి అనేది చాలా కఠినమైన విషయం దానికి చాలా నిష్ట కావాల్సి ఉంటుంది దాని మహిమని వీడు గుర్తించి ఉండాల్సి ఉంటుంది కంటిన్యూ ఏకాధిక్యాే నం ఇది ఇదముదకమి మరీచ్యాద అన్యతరాభావేపీ సామానాధిక్య దర్శనా వాక్యాలు ఆహ్వానించడం అది కొంచెం కష్టంగా ఉంటుంది పర్వాలేదు నో ప్రాబ్లం వీల్ డూ ఇట్ మళ్ళీ ఇంకొక ఇష్యూ ఆ ఇష్యూ ఏంటంటే చూడండి ఘటబుద్ధి సద్బుద్ధి అని రెండు ఈ రెండు ఒకే ఇప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీరు ఇంతకు ముందు మీ అనుభవాన్ని మీరు గుర్తుకు చేసుకుని చెప్పండి మళ్ళీ అసమానం అలా అనుభవంలోకి వెళ్ళక్కర్లేదు మీ అనుభవాన్ని ఇప్పుడే చేశారు కనుక ఎక్స్పెరిమెంట్ చెప్పొచ్చు సన్ మీరు దర్శించినప్పుడు సన్ జ్ఞానం కలిగినప్పుడు సద్బుద్ధి ఉంది ఘటబుద్ధి ఉన్నది రెండు బుద్ధులు ఉన్నాయి అసలు ప్రతి రెండు బుద్ధులు ఉంటాయి రెండు బుద్ధులు లేనిదే అసలు ఏదీ లేదు సద్బుద్ధి ఘటబుద్ధి రెండు బుద్ధులు ఉన్నాయి ఈ నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఈ రెండు బుద్ధులకి అధికారనామో అధికరణము అంటే ఆశ్రయము ఆలంబనము సోర్స్ ఏమిటి ఎవరు ఏమిటి లేక ఎవరు ఏమిటి ఎవరు అంటే ఈజీ అయిపోయింది ప్రశ్న ఎవరు అంటే ఇంకేముంది నేనని మీరు వెంటనే చెప్పాల్సి ఉంది కదా ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే సద్బుద్ధికి ఘటబుద్ధికి అధికరణము ఎవరు నేను మీరే కదండి అధికరణం ఈ రెండింటికి అధికరణము రెండు వేరువేరు అధికరణాలా ఒకే అధికరణమా అధికరణం ఎవరు సో వీడు అంటాడు ఏకాధికరణత్వం యుక్తం అంటున్నాడు ఎందుకంటే వీడు ఏమంటాడంటే ఘటం టేబుల్ మీద ఉంది సత్తు బుద్ధిలో ఉంది రెండింటికి వేర్వేరు అధికరణాలని మీరు తార్కిపుడు మీరు ఘటం టేబుల్ మీద ఘటం లేదు టేబుల్ మీద మట్టి ఉంది మీకు ముందు ప్రారంభంలోనే పాఠ చెప్పం కాబట్టి ఘటన ఎక్కడుంది ఎట్ టేబుల్ మీద ఉండదు ఇప్పుడు పుస్తకం చదువుతున్నాను ఈ ప్రశ్న చెప్పండి మీరు పుస్తకం చదువుతున్నాను నేను బయట నున్న పుస్తకం చదువుతున్నానా లేకపోతే నా మనస్సులో ప్రింట్ అయిన పుస్తకం చదువుతున్నానా అంతే కదా వనస్సులో ప్రింట్ అయిన పుస్తకం బయటనున్న పుస్తకం వల్ల ప్రింట్ అయింది అని ఆ విషయం తర్వాత చూద్దాం దాట్స్ ఓకే ఆ కనెక్షన్ విషయం తర్వాత చూడచ్చు బట్ నేను చదివి పుస్తకం ఎక్కడ ఉంది ఇప్పుడు కెమెరాలో మీరు మనిషిని చూస్తారు బయట ఉన్న మనిషిని చూస్తున్నారా కెమెరాలో ఉన్న మనుషుని చూస్తున్నారా కెమెరాలో మనిషిని చూస్తున్నారు అది మరి కెమెరాలో మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు వీ విల్ సీ దట్ ల్యాటర్ దాని గురించి మీరు చింత చేయకండి కెమెరాలో వాళ్ళు చూస్తున్నారు అలాగే ఇది ఒక కెమెరా ఇది ఆ కెమెరాలో ఉన్న పుస్తకాన్ని నేను కాబట్టి ఇప్పుడు గతానికి అధికరణం ఏమిటి సద్బుద్ధికి అధికరణం ఏమిటి రెండు నేనే రెండు ఒకే అధికరణం అవ్వటం ఎప్పుడైతే ఘటాన్ని తీసేసేమో ఘటమోనే విశేష్యాన్ని తీసేసేమో ఇంకా ఆ సద్బుద్ధి విశేషణం కాదాలదు విశేషం ఉంటే విశేషణం అవుతుంది అది రిలేటివ్ స్టేటస్ విశేషం ఎప్పుడైతే లేదో టు బి క్వాలిఫైడ్ ఎప్పుడైతే లేదో ఆ సద్బుద్ది జస్ట్ ఇట్ ఈస్ నో మోర్ ఏ క్వాలిఫికేషన్ అండ్ దే మెర్జెస్ ఇన్ టు ఇట్స్ సోర్స్ ఏకాధికరణం అలా అవుతుంది వీడంటాడు అలా ఎలా అవుతుంది అసలు ఏకాధికరణత్వం యోగ్యం కాదు ఒక రెండు రెండు వేర్వేరు అధికరణాలు ఉన్నాయి కాబట్టి ఘటబుద్ది దారి ఘటబుద్ది సద్బుద్ది దారిది సద్బుద్ధిది రెండు కలిపి నువ్వు ఎలాగా చేస్తావు అని వాడి యొక్క అబ్జెక్షన్ ఏకాధికరణ పున్నతం ఘటాది విశేష్యాభావే ఘటమో అనే విశేష్యాన్ని తొలగించేసినప్పుడు ఆ సద్బుద్ధి అంతకుముందు ఏ అధికరణమునందు ఘటబుద్ది అదే అధికరణమునందు ఘటబుద్ది ఉంది సద్బుద్ది కొనసాగుతోంది అని నువ్వు చెప్పడం కుదరదు ఎందుకంటే వాడేం చేస్తాడంటే తార్కిముడు ఏం చేస్తాడంటే సన్ ఘట అన్నప్పుడు సద్ ఘటన ఎక్కడుంది టేబుల్ మీద ఉంది సన్ ఎక్కడుంది టేబుల్ మీద ఉందంటాడు ఏమండి ఈ ఘటన లేనప్పుడు ఘటము లేదు టేబుల్ మీద సన్ను లేదంటాడు వాస్తవంలో ఘటము టేబుల్ మీద ఉండడం కాదు ఘటబుద్ధికి సద్బుద్ధికి ఏకాధికరణం టేబుల్ కాదు ఘటబుద్ధికి సద్బుద్ధికి ఏకాధికరణం నేను దాంట్లో ఈ నేనులో నేను అనే ఏకాధికరణంలో ఉండే రెండు బుద్ధుల్లో ఘటబుద్ది వ్యభిచరిస్తూ ఉంటుంది కానీ సద్బుద్ధి అయినాడు ఇది సిద్ధాంతం అయితే వాడు అబ్జెక్షన్ ఏమిటంటే ఏకాధికరణత్వం బయట ఉన్నప్పుడు ఘట విశేషం తొలగించిన వెంటనే ఇంకా అక్కడ సత్తు కొనసాగుతోందని నువ్వు చెప్తావు ఒకవేళ సత్తు ఒకవేళ మనస్సులో ఉన్నట్లయితే ఘటం బయట ఉన్నట్లయితే బయట ఘటబుద్ధి ఎప్పుడైతే ఈ సత్తు ఆ కనెక్ట్ అయి ఉన్నది కనుక బయట ఘటబుద్ధిని వ్యభిచరిస్తూనే మనస్సులోని సద్బుద్ధి కూడా వ్యభిచరించాలి కదా అంటే ఇది చేతున్నా దానికి దృష్టాంతం ఎలాగంటే ఇదముదకమితి మరీ చిదవు అన్యతరాభావేపి సామానాధికరణ్య దర్శనాది ఇప్పుడు ఘటాన్ని ఆయన పెట్టారు ఘటం బయట ఉండదా బయట ఉంటే బయట ఉన్నది ఘటం కాదు మట్టి మరీ చియాదవ్ అంటున్నారు చూడండి అంటే ఎండమావుల్లోకి వచ్చేశారు ఇప్పుడు చూడండి ఏకాధికరణత్వం కుదురుతుంది ఎలాగంటే మరీచి మరీచి అంటే సూర్యకిరణము మరీచి అంటే కిరణాలు సూర్య ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఎండ బాగా ఉన్నప్పుడు కారులో వెళ్తున్నారనుకోండి ఆ రోడ్డు కనుక కొంచెం అప్ సైడ్ డౌన్ లాగా అలా అప్ అండ్ డౌన్ ఉంటే యూ కెన్ సి మరీచి మృగ మరీచి చూడొచ్చు ఎండ ఎండమావులు చూడవచ్చు అక్కడ ఇలా ఇళ్ళలో నీళ్లు లాగా దీనికోసం ఎడారే వెళ్ళక్కర్లేదు మన హైదరాబాద్ రోడ్లే చాలు ఎందుకంటే కారు రోడ్డు చాలా హాట్ గా ఉంటుంది అక్కడ ఆ రోడ్డు నానుకుండే ఎయిర్ చాలా ఖిన్ గా అయిపోతుంది దాంతోటి అక్కడ ఎదుర్కొండగా వచ్చినటువంటి కాంతి కిరణం దాంట్లో పడి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వచ్చి మీకు అక్కడేదో నీళ్లు ఉన్నట్టుగా కనపడుతుంది వేసం కాలం ఎప్పుడైనా అలా కనపడిందా మీ కారులో వెళ్తూ ఓకే సో ఇప్పుడు అక్కడ మరీచి ఎందు మరీచి అంటే కిరణం సూర్యకిరణం దాని ఎందు ఇదముదకం అనే బుద్ధి కలిగింది ఇదముదకం ఇది మరీచి జాదవ్ ఇప్పుడు ఎన్ని బుద్ధులు ఉన్నాయి అక్కడ మరీచి బుద్ధి ఇదం ఇదం మరీచి అనేది ఉండదు ఇదం బుద్ధి ఉదక బుద్ధి మరీచి ఉండదు మరీచి బుద్ధి తెలిసిన తర్వాత ఉంటుంది ఇది నీరు అంటాడు దాన్ని చూపించి ఇది నీరు ఇప్పుడు ఆ ఇది అన్నది చాలా ఇంపార్టెంట్ అండి అది ఎలాగో చెప్తా చూడండి ఇది యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలంటే ఈ దృష్టాంతం అయం సర్ప అయం అంటే ఇది పాము అక్కడ ఉన్నది త్రాడు అయం సర్ప అయం సర్ప అనే దాంట్లో అర్థం ఏంటంటే అక్కడ మందాంధకారం ఉండాలి అంటే కనపడి కనపడనట్టుగా ఉండాలి మసక చీకటి ఉండాలి మీకు పూర్తి చీకటిగా ఉందనుకోండి కటిక చీకటి ఉందనుకోండి అప్పుడు అయం సర్పహ అంటాడా పూర్తి వెలుతురు ఉందనుకోండి అయం సర్ప అంటాడా కాబట్టి పూర్తి వెలుతురులోనూ అయం సర్పహ ఉండదు పూర్తి చీకట్లోనూ అయం సర్పహ ఉండదు మసక చీకట్లో అయం సర్ప మసక చీకటి అంటే అర్థం ఏమిటి మసక చీకటంటే జనరల్ నాలెడ్జ్ హీ సాథింగ్ ఇన్ ఏ జనరల్ సెన్స్ ఏదో ఉంది అక్కడ ఆ ఏదో దానికి అయం అన్నాడు అయం అన్న వరకు కరెక్ట్ అయంలో తప్పేం లేదు అయంలో అజ్ఞానం లేదు అయితే ఈ అయం అనే సామాన్యాన్ని ఏ విశేషంతో జోడించాలి రజ్జు అయం అనకూడదు రజ్జు శుద్ధం శ్రీలింగ శుద్ధం సర్వాదిగ్రహ్యం వరకు వస్తుంది మళ్ళీ భాష కూడా సో ఇది అనే సామాన్య శబ్దాలు సామాన్యంగా సర్వనామ ఇది అంటే సర్వనామ అన్నిటికీ అదే పేరు కాబట్టి అది సామాన్యం జనరల్ నేమ్ ఇట్ ఈస్ ఇది అనేటువంటి జనరల్ వర్డ్ ని త్రాడు అనే విశేషణ విశేష్యానికి జోడించాలి అక్కడ వాడు పొరపాటుని త్రాడు బదులు పామును పెట్టాడు కాబట్టి అయం తప్పు కాదు అయం బుద్ధి తప్పు కాదు అయం బుద్ధిని దేనికి జోడించాడో ఆ బుద్ధి తప్పు అర్థమైందండి ఇప్పుడు ఇదం బుద్ధి ఉంటుంది అయమన్నా ఇదం అన్నా ఒకటేనండి ఇదం బుద్ధి ఉంటుంది సర్పబుద్ధి ఉంటుంది ఈ ఇదం బుద్ధి సర్పబుద్ధిలో ఏది రైట్ ఏది తప్పు సర్పబుద్ధి తప్పు ఇదం బుద్ధి తప్పు కాదు అంచేత నేను సర్పబుద్ధిని తొలగించేసిన వెంటనే అయం ఇం రజ్జు అని అంటాడు దాన్ని తీసుకెళ్లి రజ్జుకు జోడిస్తాను ఇప్పుడు దీంట్లో ఈ తొలగించిన ఇప్పుడు దీంట్లో పోయింది జ్ఞానం కలిగినప్పుడు వెలుతురు వచ్చినప్పుడు ఏది మిగిలింది ఏది పోయింది సర్పబుద్ది పోయింది ఇదం బుద్ధి మిగిలింది ఇదం మిగిలింది ఆ ఇదం బుద్ధికి పక్కన రజ్జుబుద్దితోటి జోడించింది ఒకవేళ జోడించడానికి ఏం లేదనుకోండి ఇది పాము కాదండి అదేమిటో నాకు తెలియదు సంథింగ్ ఇస్తే పామైతే కాదు అని సెటిల్ చేసేసి కూర్చుంటాడు ఇదం బుద్ధిలో కాబట్టి ఇదం బుద్ధిని వ్యభిచరించదు సర్పబుద్ధిని ఓకే అలాగే ఇప్పుడు అధికరణం ఇదం బుద్ధికి అధికరణం ఏమిటి అక్కడ ఉన్నటువంటి త్రాడు సర్పబుద్దికి అధికరణం ఏమిటి అక్కడున్న త్రాడు పోనాడు అక్కడున్న త్రాడో ఇక్కడున్న త్రాడో వాటెవర్ మొత్తానికి ఏకాధికరణం అవుతుంది ఏకా రెండు బుద్ధులు ఉంటాయి ఏకాధికరణం ఉంటుంది దాంట్లో ఒకటి స్థిరంగా నిలబడుతుంది ఇంకొకటి లోపిస్తుంది కాబట్టి ఇదంతా కూడా యోగ్యంగానే ఉన్నది అన్యతర అభావేపీ దాంట్లో ఒకటి అభావాన్ని పొందుతోంది కానీ ఉన్న బట్క రెండు బుద్ధులు ఉన్నాయి ఇదం ఉదకం అన్న చోట ఇదం బుద్ధి ఉదక బుద్ధి ఇక్కడ నీరు బుద్ధి నీరు లేని చోట నీరు చూస్తున్నారు ఇదం బుద్ధి ఉదక బుద్ది రెండింటిలో ఉదక బుద్ధి పోతుంది అన్యతర అభావేపీ వన్ ఆఫ్ దెబ్ గోసలే బట్ స్టిల్ సమానాధికరణ్య దర్శనాత్ అక్కడున్న అధికరణంలో ఇదం బుద్ధి నిలిచే ఉంటుంది వన్ మోర్ ఆబ్జెక్ట్ కమ్స్ దెన్ ఇట్ గోసండ్ అటాచెస్ ఇట్ సెల్ఫ్ టు ది అదర్ ఆబ్జెక్ట్ కాబట్టి అదేవిధంగా హృదయంలో కూడా మీ మనస్సులో కూడా సద్బుద్ధి ఘటబుద్ధి ఉంటాయి ఘటబుద్ధి తొలగిపోయి పోయి బుద్ధి వస్తే సద్బుద్ధి అలాగే ఉంటుంది ఒకవేళ ఏ కారణం చేతనైనా విశేషం జోడించకపోతే కేవలము మీరు సద్రూపంగా మిలిగిలి ఉంటారు వాస్తవంలో అప్పుడు బుద్ధి కూడా బుద్ధి అనేది ఏమి ఇంకా కేవల సద్రూపంగా మీరు మిగిలి ఉంటారు తస్మాత్ దేహాదేహే సకారణ అసత విద్య సో ఇక్కడికి ఆ మీమాంస ఒక దారికి వచ్చింది మళ్ళీ గీత యొక్క సిచ్యువేషన్ లోకి వచ్చేశాం కాబట్టి ఇక్కడ ఏం తేల్చామంటే నా సతో విద్య భావ నా భావో విద్య సత అంటే మూడు ఇంకో రకంగా చెప్పే పక్షంలో మూడు కాలముల ఎందు అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలముల కింద ఒక విభాగం చేసుకుంటే మూడు కాలములలో ఏది ఉందో అదే ఉంది ఓ కాలంలో ఉంది ఇంకో కాలంలో లేదు అంటే అంటే అర్థం ఏమిటి ఉంది అనే మాట తప్పనమాట ఎందుకంటే లేదని అంటూ మళ్ళీ ఉందంటే నా సత విద్యతే భావ నా భావం విద్యతే సత పాజిటివ్ ఛార్జ్ అన్నారు పాజిటివ్ ఛార్జ్ అంటే అది ఇంకా పాజిటివ్ ఛార్జే ఇంకా అది నెగిటివ్ అవ్వదు నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ అవ్వదు ఆ విధంగానే భావం అభావం కాదు అభావం భావం కాదు ఇప్పుడు ఎలక్ట్రిక్ దాంట్లో ఇది పాజిటివ్ నెగిటివ్ అని ఉంటుండే ఈవేళ రేపు మారిపోతున్నా ఏమే అలాగే ఉంటాయి కాబట్టి భావం అభావం కాదు అభావం భావం కాదు ఓకే ఇప్పుడు మీరు చెప్పండి బంగారం ఉన్నట్ట నెక్లెస్ ఉన్నట్ట బంగారమే ఉంది నెక్లెస్ ఉందా లేదు కాబట్టి నెక్లెస్ అసత్ అని చెప్పొచ్చు నెక్లెస్ పోయిందని మీరు బెంగపెట్టుకోద్దు బంగారం ఉంది కదా బంగారం కూడా పోయిందంటే సమస్య కానీ నెక్లెస్ బంగారం ఎక్కడికి పోలేదు కాబట్టి బంగారము సత్ నెక్లెస్ అసత్ అయితే మన నెక్లెస్ ఉంది అని అనుకోవడం పొరపాటనే కదా అంటే ఇప్పుడు మరి మీరు ప్రేమించింది నెక్వెస్ మీద రాగద్వేషాలు పెట్టుకుంటే అంటే ఉంటే రాగం పోతే ద్వేషం అనమాట పెట్టుకుంటే ఆ రాగద్వేషాలు అయోగ్యములైన రాగద్వేషాలనే కదా అంతే ఇప్పుడు జస్ట్ ఇదే ప్రిన్సిపుల్ ని గౌడ పదాచారిలో వాక్యంలో చెప్పారు వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి ఆదా వంతేజయన్నాస్తి వర్తమానేపి తదిలో అంతంలో ఏది లేదో వర్తమానంలో కూడా అది అట్టియే ఆదిలో నెక్లెస్ ఉందా లేదు అంతంలో నెక్లెస్ ఉందా లేదు అదంటే నెక్లెస్ చేయడానికి ముందు అంతమంటే చేర్పించేసిన తర్వాత ఆదిలో నెక్లెస్ లేదు అంతల్లో నెక్లెస్ లేదు మధ్యలో వర్తమానంలో నెక్లెస్ ఉందని అనొద్దు తథా వర్తమానంలో కూడా అది అట్టిదియే ఆదిలో బంగారం ఉంది అంతల్లో బంగారం ఉంది వర్తమానంలో ఇప్పుడు ఏముంది నెక్లెస్ ఉందా బంగారం ఉందా బంగారం ఓకే అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మరి నెక్లెస్ ఎప్పుడైనా వస్తూ ఉంటుందీ నెక్లెస్ అని మీరు ఏదనుకుంటున్నారో అది కూడా బంగారమే అది మీకు తెలుసు అది దాన్ని అది మీకు తెలుసు అది బంగారం కాకపోతే మీరు ఎప్పుడో పక్కన పారేస్తారు అది కూడా బంగారమే కాని మరి ఈ నెక్లెస్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ బంగారాన్నే ఇలా పొడుగ్గా తీగగా పెట్టామనుకోండి నెక్లెస్ అందరం ఆ తీగను ఇలా పెట్టి కొంచెం ఇలా కొక్కలు కొక్కేళ్ళ కింద చేసామనుకోండి నెక్లెస్ ఉంటా అంతేనా కాబట్టి నెక్లెస్ అందమేనా లేకపోతే అలాంటిది ఏదైనా ఒకటి ఉందా బంగారం తీసుకున్నానండి పది క్వరాలు బంగారం తీసుకున్నానండి నా చేతిలో మోల్డ్ చేయటానికి దాన్ని సాగ అన్ని శక్తులు నా చేతిలో ఉన్నాయనుకోండి తీసుకున్నాను ఇది బంగారము ఇది ఏమిటిది నెక్లెస్ ఓకే ఇప్పుడు ఇంతకు ముందు లేని నెక్లెస్ వచ్చిందా ఏమిటి అసలు ఏమిటైంది ఇంతకు ముందు లేని నెక్లెస్ రాలేదు నా విద్యతే భావ నా విద్యతే సత ఇది మీకు అర్థమైపోయింది పోనండి దాన్ని విడిపెట్టేయండి ఇది కూడా ఓ చాలా సమానం నెక్లెస్ ఇప్పుడు దేహానికి దీన్ని అప్లై చేయండి దేహము కుట్టడానికి ముందు దేహం ఉందా లేదు మరణించిన తర్వాత దేహం ఉందా లేదు ఏమున్నాయో అనవసరం కుట్టడానికి ముందు తల్లి తిన్న ఆహారం ఉంది కుట్టడానికి ముందు ఇప్పుడు ఒక ఇంట్లో మూడు బస్తాల బియ్యం వేసుకున్నారు ఓ బస్తా కందులు మెనువులు ఇలాంటివన్నీ సంవత్సరానికి ముందే కొనేసుకుంటారు కదండి ఆ సంవత్సరం వెచ్చాలని కొనేసుకున్నారు కొనేసుకుని ఇంట్లో ఆవు కూడా ఉంది పాలిష్ట ఉంటుంది ఆ తర్వాత ఆవకాయది పెట్టేసుకున్నారు అప్పుడు ఆవిడ గర్భవతి అయింది ఓకే ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు తొమ్మిది మాసాల తర్వాత పుట్టబోయేవాడు ఎక్కడున్నాడు ఈ బియ్యం బస్తాల్లో కందుల బస్తాల్లో మినుముల బస్తాల్లో ఆవకాయ దాడిల్లో వీటన్నింటిలోనూ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాడు అంతేనా చాలా సందేహం ఉంది మీకు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నిజంగా సో ఓ మహాత్ముడు అన్నారు బయట ప్రాక్టికల్ గా ఒక కప్పులో గోధుమలు పోసారు ఇప్పుడు ఈ గోధూములు